పబ్లిషర్ క్రియేటివ్ ఫీల్డ్లో పనిచేస్తున్న వ్యక్తి కమ్యూనికేషన్స్ క్యాంపెయిన్ స్ట్రాటజిస్ట్గా తెలుగుదేశం పార్టీకి సేవలు అందించారు ప్రస్తుతం వెబ్ సిరీస్కి కంటెంట్ క్రియేటర్గా ఉన్నారు ప్రేమలేఖ ప్రచురణ సంస్థ కీలక వ్యక్తుల్లో ఒకరు కవిగా పలు రచనలు చేశారు పలు స్వచ్ఛంద సంస్థలకు శిక్షణ కమ్యూనికేషన్ క్యాంపెయిన్కు సంబంధించిన సామాగ్రి రూపొందించారు అంతేకాకుండా పత్రికల్లో టీవీ ఛానల్స్లో జర్నలిస్ట్గా సేవలు అందించారు ఈరోజు స్కూల్ రేడియో ద్వారా చిన్నారుల్లో సృజనాత్మకత విద్యా విధానం విద్యార్థిగా తన అనుభవాలు స్కూల్ రేడియోతో పంచుకోవడానికి ఉన్నారు థ్యాంక్ యూ స్వాగతం ఆనంద్ అనంత్ మీ గురించి మీ బాల్యం గురించి తర్వాత మీరు ఏం చదువుకున్నారు ఇవన్నీ మా పిల్లలకి మా యూత్కి ఒకసారి స్కూల్ రేడియో ద్వారా చెప్పాలని కోరుకుంటున్నాను థ్యాంక్ వెరీ మచ్ అరుణ ఈ రేడియో ద్వారా మీ పిల్లలతో మాట్లాడడం నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ నా పేరు అనంత్ చింతలపల్లి నేను కర్నూలులో పుట్టాను డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ చేశాను తర్వాత హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ లో సెంట్రల్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఎంపీఏ థియేటర్ ఆర్ట్స్ వేసాను థియేటర్ ఆర్ట్స్ చేసినప్పుడే నేను వార్తా నైంటీ ఫైవ్ బ్యాచ్లో జర్నలిజం ప్రారంభించాను అప్పటి నుంచి జర్నలిజంలోనే ప్రధానంగా నన్ను నేను జర్నలిస్ట్గానే పరిచయం చేసుకుంటాను ఇప్పుడు నేను యాక్టివ్గా జర్నలిస్ట్ కాకపోయినప్పటికీ నేను వర్కింగ్ జర్నలిస్ట్ కాకపోయినప్పటికీ నేను ఈ ట్వంటీ ఇయర్స్ నుంచి ర్నలిజం లో నేను ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నాను తర్వాత జర్నలిజం లో అడపా దడపా వచ్చిపోతూ ఉండే ఒక కెరీర్ గ్రాఫ్ లో నుంచి నేను సినిమాలకు పనిచేసాను సినిమాలో డైలాగులు రాశాను పాటలు రాశాను తర్వాత ఎన్జిఓ లో నేను క్యాంపెయిన్ స్ట్రాటజీ కమ్యూనికేషన్ స్ట్రాటజీ ట్రైనింగ్ స్ట్రాటజీ లో పనిచేస్తున్నాను రీసెంట్ గా నేను లాస్ట్ నా అసైన్మెంట్ ఎలక్ట్రానిక్ మీడియాలో సిక్స్టీవి రెండు వేల పదిహేను లో నేను లాస్ట్ అసైన్మెంట్ అది తర్వాత నేను తెలుగుదేశం పార్టీ తోటి పనిచేసి వాళ్ళ కార్యకర్తలకు సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అంటే మండల స్థాయి ప్రజాప్రతినిధుల నుంచి ముఖ్యమంత్రి దాకా డిప్యూటీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దాకా నేను వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాను టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉంటున్నాను హైదరాబాద్ లో నేను ఫ్రీలాండ్స్ జర్నలిస్ట్ గా ఎన్జిఓ లకి కంటెంట్ రైటర్ గా ట్రైనింగ్ ఫెసిలిటేటర్ గా వెబ్ సిరీస్ లకి రైటర్ గా పనిచేస్తున్నాను ఇది నా సంక్షిప్త పరిచయం చాలా అసలు వైవిధ్య భరితమైన పరిచయం కదా కంప్యూటర్స్ చదువుకొని పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ లో పీజీ చేసి తర్వాత కమ్యూనికేషన్ స్ట్రాటజీలు దాంతోపాటు ఎన్జిఓస్ లో పనిచేశారు తర్వాత రాజకీయ పార్టీలతో కలిసి పనిచేసారు ఈ అనుభవం ఎలా అనిపించింది మీకు ఈ వైవిధ్యం ఇది వైవిధ్యం అయితే వైవిధ్యమే నన్ను నేను ఎట్లా పరిచయం చేసుకుంటానంటే మ్యాన్ ఆఫ్ వేరిడ్ ఇంట్రెస్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్లు కలిగినటువంటి ఒక వ్యక్తిగా నేను పరిచయం చేసుకుంటాను అట్లాగే నా ఉపాధులు కూడా అట్లా దానికి అనుగుణంగానే ఉన్నాయి నా ఉపాధి నా అభిరుచి రెండు కలిసే ఉపాధి మార్గాలనే నేను ఇంతవరకు ఎంచుకున్నాను అందువల్లే మీకు వైవిధ్యము అంతే అనుకుంటున్నదా కాకపోతే మీరు జర్నలిజం అయితే వేడలేదు రాయడం అనే దాన్ని మటుకు ఇప్పటి వరకు విడవకుండానే ఉన్నారు కమ్యూనికేషన్ ఆ రంగంలోనే ఉన్నా గానీ అంటే ఎన్జిఓలు సినిమాలు తర్వాత రాజకీయ పార్టీలు పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా సంబంధం ఉన్నట్టు అనిపించదు కానీ అన్ని కూడా ఇంటర్ లింక్డ్ అని మీ ప్రొఫైల్ చెప్తా ఉంది అనంత అసలు కర్నూలు నుంచి మీ ప్రయాణం ఎలా జరిగింది చిన్ననాటి కళ్ళలు ఏంటి మీకు ఏమవ్వాలనుకున్నారు అసలు చిన్నప్పుడు చిన్నప్పుడు బాల్యం అందరి బాల్యం లాగానే నా బాల్యం కూడా గడిచింది అల్లరి అల్లరిగా పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకేమి అంటే చిన్నప్పుడు నేను నన్ను గ్రాఫ్ చూసుకుంటే నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే వెనక్కి తిరిగి చదువుల్లో పెద్ద ఇంట్రెస్ట్ లేని ఒక విద్యార్థిగానే ఉండి నాన్న ఆటల్లో ఇంట్రెస్ట్ ఉంది ఆటలు ఆటలు పాటలు అల్లర్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది బాల్యంలో జ్ఞాపకాలన్నీ కూడా కర్నూలు జిల్లాలో కోడుమూర్ అనే గ్రామంలో ఉన్నాయి దాని తర్వాత నేను తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం రావడానికి ఇంటర్మీడియట్ లో చాలా స్ట్రగుల్ చేశాను ఇంటర్మీడియట్ లో నా పర్ఫార్మెన్స్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ చాలా ప్రభావం చూపించింది తర్వాత డిగ్రీ లో నేను కంప్యూటర్ సైన్స్ చేశాను కర్నూలు లాంటి ఒక జిల్లాలో డిగ్రీ కంప్యూటర్ సైన్స్ వేసేసి హైదరాబాద్ రాగానే చాలా అవుట్ డేట్ మాకు నేర్పించిన కంప్యూటర్ డిగ్రీ హైదరాబాద్ రాంగ్ అని అసలు పనికి రాకుండా పోయింది మేము నేర్చుకునే చాలా పాత సాఫ్ట్వేర్ పాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకున్నాము హైదరాబాద్ రాంగ్ అని ఒకసారి కంప్యూటర్ ఇలిటరేట్ అయిపోయింది నేను ఐమ్ టాపర్ ఇన్ మై క్లాస్ బట్ నేను ద మూమెంట్ హైదరాబాద్ నేను హైదరాబాద్ కంప్యూటర్స్ లో పరిస్థితి చేసేటువంటి కంటిన్యూ చేసేటువంటి అవకాశం లేకుండా పోయింది ఎంసీఏ రాశాను గానీ కట్టేటువంటి ఎంసీఏ అది ర్యాంక్ రాలేదు తర్వాత నేను సెంట్రల్ యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ అప్లై చేసి చదువుతూ ఐఏఎస్ ప్రిపేర్ అవుదామని నేను అలా నేను ప్రారంభించాను హైదరాబాద్ జీవితాన్ని అయితే అనేక కారణాల వల్ల నేను విద్యార్థిగా ఉంటూనే ఉద్యోగం ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది సో నేను నా ఐఏఎస్ ప్రయత్నాలకి మొదటి అటెంప్ట్ నేను స్వస్తి జర్నలిజం ఎగ్జామ్ రాసి వార్త నైన్టీ ఫైవ్ లో ట్రైనింగ్ సబ్ ఎడిటర్గా జాయిన్ అయ్యాను ఆ ప్రయాణం అట్లా సాగింది ఉదయం బ్యాచ్ లో అట్లాంటి మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉండింది మధుర జ్ఞాపకాలు అద్భుతమైన పునాది కూడా చాలా విషయాలకు సంబంధించి మన ఆలోచనల్ని ఒక జర్నలిస్ట్ గానే కాకుండా సమాజంలో కూడా ఉపయోగపడింది అని నేను అనుకుంటాను కంప్లీట్ గా మీతో ఏకీభవిస్తాను అనంత్ ఆ విషయంలో కర్నూలు నేర్చుకున్న కంప్యూటర్ విద్య హైదరాబాద్కు వచ్చేసరికి అవుట్డేటెడ్ అయిపోయింది ఎలా అనిపించింది మీకు నేను నా డిగ్రీ కంప్యూటర్ సైన్స్ అంటే నా కాలేజ్లో ఉస్మానియా కాలేజ్ కర్నూల్లో ఉస్మానియా కాలేజ్లో శ్రీకృష్ణదేవర యూనివర్సిటీలో మొదటి బ్యాచ్ కంప్యూటర్ సైన్స్ అది బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అని చెప్పారు అది దాని మాకు నేర్పించినంత కూడా చాలా ప్రాథమికంగా ఫోర్ ట్రాన్ ప్యాస్కల్ కోబాల్ సెవెంటీ సెవెన్ అలాంటి పాత అవుట్ డేటెడ్ ఆల్రెడీ అవుట్ డేట్ నేర్చుకోవడం వల్ల మేము హైదరాబాద్ లో ఉన్న విద్యార్థులతో పోటీ పడేటువంటి పరిస్థితి లేదు ఆల్రెడీ హైదరాబాద్ లో సి ప్లస్ ప్లస్ అసలు సి లాంగ్వేజ్ నేర్పించలేదు దాంతో అవుట్ డేట్ అయిపోయాను యాజ్ యూ సెట్ కంప్యూటర్ ఒకసారి నేర్చుకుంటే ఈత లాంటిదే జీవితాంతం జీవితంలో ఎప్పుడైనా ఉపయోగపడుతుంది అది కంప్యూటర్ బేసిక్స్ అనేవి చాలా చాలా చాలా ఇంపార్టెంట్ ఆ పునాది అయితే నా మూడేళ్ళ డిగ్రీ వేసింది ఇప్పటికీ కూడా కంప్యూటర్ అంటే తెలియకపోవచ్చు కానీ భయం లేదు నాకు ఎవరైనా కొత్త కొత్త సాఫ్ట్వేర్లు మాట్లాడుతున్నా కానీ కొత్త కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నా కానీ దాని బేసిక్ అలగనిదం నాకు బే ఐడియా వస్తుంది ఆ పునాది కంప్యూటర్ డిగ్రీ ఇచ్చింది కంప్యూటర్ నాలెడ్జ్ మినిమం నాలెడ్జ్ చాలా అవసరమైంది మన వన్ ఇయర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో కంప్యూటర్ కూడా చాలా కీలకమైన కాంపోనెంట్ కీలకమైనటువంటి అంశం మన ట్రైనింగ్లో అది కూడా వాళ్ళు అద్భుతంగా మనకు నేర్పించారు అవును ముఖ్యంగా విద్యార్థి దశ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు స్కూల్ కాలేజెస్ యూనివర్సిటీకి వెళ్లే విద్యార్థులు చాలా సార్లు అనుకుంటా ఉంటారు అరే నేను ఈ కోర్స్ చేస్తా ఉన్నాను కానీ దీనిలో ఏమీ నేర్చుకోవడానికి అవకాశం లేదు ఆ టెక్నాలజీ అంతా పాతబడిపోయింది సో కొత్తది నేర్చుకోలేకపోతున్నాం ఇలా మదన అవసరం లేదు ఆ ఛాన్స్ మిస్ అయినా నేర్చుకోవాలనే తపన ఉంటే డెఫినెట్ నేర్చుకుని మనకి మనం మెరుగు చేసుకుంటాం కదా మనకు ఉండే నాలెడ్జ్ ని అబ్సల్యూట్లీ కరెక్ట్ అంటే క్యూరియాసిటీ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటే మనం ఏదైనా ఆవిష్కరించడానికి మనకు క్యూరియాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ క్యూరియాసిటీ అనేది మన లర్నింగ్ అండ్ ప్రతి విషయం పట్ల కుతూహలం అనేటువంటిది చిన్నప్పటి నుంచి అలవాడింది అంటే అదేంటి ఇదేంటి అదెందుకు అది అనే ప్రశ్నలు మనలో చిన్నప్పటి నుంచి మన విద్యా వ్యవస్థ కానీ మన స్కూల్ మన మన స్కూల్ సిస్టమ్ గాని మన ఫ్యామిలీ సిస్టమ్ గాని దాన్ని ఫెసిలిటేట్ చేయగలిగితే జీవితంలో క్యూరియాసిటీ ఉండడం వల్ల మనం ఎప్పుడైనా ఏదైనా మొదలు పెట్టవచ్చు ఏ వయస్ సంబంధం లేకుండా మన ఎక్స్పోజర్ తో సంబంధం లేకుండా అది ఎంత కష్ట సాధ్యమైనటువంటి కూడా మనకు జస్ట్ కుతూహల ఉంటే చాలు క్యూరియాసిటీ ఉంటే చాలు మనము అబ్సెన్ ఏ వయసులోనైనా కష్టమైన ప్రోగ్రామ్ సాఫ్ట్వేర్ అయినా లేదా కోర్స్ కెరీర్ అయినా తెలుగు మీడియంలో చదివి తర్వాత ఇంగ్లీష్ మీడియంలోకి మారినప్పుడు చాలా కష్టం మనకు అక్కడ వాతావరణం ఇంగ్లీష్ మాట్లాడే వాతావరణం లేకపోవడం ఇంట్లో ప్రముఖంగా ఇంగ్లీష్లో మాట్లాడే వాతావరణం లేకపోవడంతో వెనుకబడి ఉండొచ్చు కానీ మీరు పెద్ద అంటే అంటే పీజీలోకి వచ్చాక తర్వాత ఉద్యోగ నిర్వహణలో ఇంగ్లీష్ రాలేదని కానీ ఇంగ్లీష్తో ఇబ్బంది అని కానీ ఏమీ అనిపించలేదు కదా సో చాలా మంది వెనకడి ఉంటారు ఇంగ్లీష్ లేకపోతే ఇంకా లైఫ్ అసలు లేదు ఉద్యోగాలు రావు అంటా ఉంటారు కదా అది ఎంతవరకు నిజమంటారు మీరు మనల్ని నాలుగు వందల ఏళ్ళు పాలించినప్పటికీ బ్రిటిష్ వాళ్ళు మనకి ఇంగ్లీష్ భాష పట్ల భయమే నేర్పించి వెళ్ళారు వాళ్ళు మన స్కూల్ వ్యవస్థ మాత్రమే ఇంగ్లీష్ ఇంగ్లీష్ పట్ల భయాన్ని మాత్రమే పెంచి పోషించింది ఇంగ్లీష్ అనేటువంటిది కూడా ఒక భాష ఎలా అయితే కన్నడ ఒక భాషను ఎలా అయితే తమిళ్ ఒక భాషను ఎలా అయితే మలయాళం ఒక భాషను బెంగాలీ ఒక భాషను స్పానిష్ ఒక భాషను జపనీస్ ఒక భాషను అట్లానే ఇంగ్లీష్ కూడా ఒక భాష ఆ భాష తాలూకు ప్రాథమికమైనటువంటి విషయాలు మనలో నేర్పించకుండా దాన్ని భయంతో కూడిన ఒక సబ్జెక్ట్ గానే పరిచయం చేస్తూ పోవడం వల్ల ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీష్ భయం అనేటువంటిది విద్యార్థుల్లో చాలా చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్ నా అనుభవంలోనే నేను టెన్త్ క్లాస్ వరకు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ తెలుగులోనే ఉండింది బోధనా మాధ్యమం అంటే తెలుగులోనే జరిగింది సడన్ గా నేను ఇంగ్లీష్ లో ఇంటర్మీడియట్ లో షిఫ్ట్ అయ్యేసరి అంత వరకు నేను తెలుగులో నేర్చుకున్న చాలా అంశాలు చాలా విషయాలు సడన్ గా ఇంగ్లీష్ లోకి నేర్చుకోవడంలో ఒక విద్యార్థి ఎంత సఫకైట్ ఉక్కిరి అవుతాడో నేను నా అనుభవంలో తెలుసుకున్నాను ఆ ఉక్కిరి అవటం అనేటువంటిది ఇంగ్లీష్ పట్ల మన భయం వల్లనే జరిగింది ఆ ఇంగ్లీష్ పట్ల భయం మన బోధన పద్ధతిలో అంటే టీచింగ్ మెథడాలజీ లోనే ఉన్న తప్పు వల్ల జరుగుతోంది అంటే మన స్కూల్స్ లో అంటే ప్రధానంగా నేను మాట్లాడుతున్నది గవర్నమెంట్ స్కూల్స్ లో సంఖ్యాపరంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా గవర్నమెంట్ స్కూల్స్ చాలా ఎక్కువ మెజారిటీ స్కూల్స్ ఆర్ గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ లో ఇప్పుడు కూడా విద్యా ఎలా నడుస్తుంది అంటే అరాకొరగా నడుస్తుంది ఇంగ్లీష్ ని ఒక భయపెట్టే భాషగా భయపెట్టే సబ్జెక్టుగా మాత్రమే పరిచయం చేస్తున్నారు అందుకే పిల్లల్లో ఇంగ్లీష్ అంటే ఏ కూడా భయం మాత్రమే ఉంది భయం కాదు ఉండాల్సింది ఇంట్రెస్ట్ ఇష్టం ఇష్టాన్ని కల్పించేటువంటి విద్యా అంటే టీచింగ్ మెథడాలజీ ఇంకా లేకపోవడం చాలా దుర్మార్గం మన స్కూల్స్ లో విద్యా విషయ ఫెడగోజీ అంటే కదా మరి విద్యావేత్త విద్యావేత్త ప్రొఫెసర్ కృష్ణ కుమార్ అంటే ఏమంటారంటే మొదటిసారి పిల్లలకి కుటుంబం బయట సిస్టమేటిక్ గా ఒక విషయాన్ని పద్ధతి ప్రకారం నేర్పించేందుకు ఇష్టం ఏర్పరిచేందుకు స్కూల్ అనేటువంటిది ఉంటుంది అంటాడు స్కూల్ అనేటువంటిది సిస్టమిక్గా సిస్టమేటిక్గా మన ఎక్స్పోజర్ని మన ఇంట్రెస్ట్ని నర్చర్ చేస్తుంది అంటే పెంచి పోషిస్తుంది అట్లా పెంచి పోషించేటువంటివి స్కూల్స్ స్కూల్ విద్యా మనకు లేకపోవడమే చాలా చాలా చాలా చాలా విద్యార్థులు భయపడ్డానికి పలానా సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ అంటే భయం సోషల్ అంటే భయం కెమిస్ట్రీ అంటే భయం ఇంగ్లీష్ అంటే భయం అనేటువంటిది మనము తరచూ వింటుంటాం నా అనుభవంలో నేను కూడా ఇప్పుడు ఆ యావరేజ్ స్టూడెంట్ లాగానే నేను ఇంగ్లీష్ ఉంటే భయపడేవాడిని ఇంగ్లీష్ పట్ల చాలా చాలా చాలా న్యూనతాభావం ఉండేది అన్ని సబ్జెక్ట్స్ లో టాపర్ని నేను నా క్లాస్ లో టాపర్ ని కానీ నేను హైదరాబాద్ కు రావడంతో హైదరాబాద్ లో సెంట్రల్ యూనివర్సిటీ రావడం తోటి సెంట్రల్ యూనివర్సిటీలో ఒక కల్చరల్ షాక్ ఒక సాంస్కృతిక పరమైనటువంటి ఒక పెద్ద షాక్ లాగా తగిలింది నాకు సెంట్రల్ యూనివర్సిటీ చాలా అంటే ఇప్పుడు కూడా సెంట్రల్ యూనివర్సిటీ భారతదేశంలో వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్స్ లో ముందుంటుంది అలాంటి యూనివర్సిటీ లో చదువుకోవడం అనేటువంటి ఎక్స్పోజర్ చాలా నా జీవితాన్ని మార్చేసింది ఇంగ్లీష్ పట్ల నా కూడా మార్చేసి అక్కడికి వెళ్లగానే నేను చాలా చాలా ఏడ్చిన రోజులు ఉన్నాయి ఇంగ్లీష్ రావడం లేదు ఇంగ్లీష్ రాకపోవడం వల్ల మాట్లాడే స్పోకెన్ ఇంగ్లీష్ రాకపోవడం వల్ల రిటన్ ఇంగ్లీష్ రాకపోవడం వల్ల చదువుకోకపోవడం వల్ల ఇంగ్లీష్ చాలా కోల్పోయాననే విషయం నేను ఇరవై ఏట నేర్చుకున్నాను నేను ఐ వాస్ ట్వంటీ మై పీజీ సెంట్రల్ యూనివర్సిటీలో చాలా మంచి ఎక్స్పోజర్ ఉంటుంది అది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అది అందులో ఇరాక్ నుంచి ఇజ్రాయెల్ నుంచి అమెరికా నుంచి ఫ్రాన్స్ నుంచి జర్మనీ నుంచి వచ్చినటువంటి చాలా మంది స్టూడెంట్స్ నా బ్యాచ్లో ఉండేవాళ్ళు మన భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు మణిపూర్ నుంచి నార్త్ ఈస్ట్ నుంచి వచ్చేవాళ్ళు కేరళ నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళంతా చాలా ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు వీళ్ళందరిలోకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థులే మరీ ప్రత్యేకించి ప్రాథమిక స్థాయిలో గవర్నమెంట్ జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలు వీళ్లతో పోటీ పడడం చాలా చాలా చాలా చాలా కష్టమైపోయేది ఎందుకంటే ఓన్లీ సబ్జెక్ట్ లో ఎంతో జ్ఞానము సబ్జెక్ట్ లో ఎంతో నాలెడ్జ్ మంచి మార్కులతో పాస్ అయిన మంచి కాన్ఫిడెన్స్ తోటి టాపర్లు పిల్లలు కూడా ఒక ఇంగ్లీష్ అనేటువంటి మాట తోటి మొత్తం వాళ్ళంతా వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా కూడా కుదేలేకపోయి ఉండేది మొత్తం అటర్ ఫ్లాప్ అయ్యేది షో ఇంగ్లీష్ పెర్ఫార్మెన్స్ లో చాలా చాలా చాలా వెనకబడే వాళ్ళు అందుకని వాళ్ళు ఆ గ్రూప్స్ లో మిగిలిగా లేకపోయేవాళ్ళు కలిసిపోలేకపోయేవాళ్ళు ఈజీగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు వెనకంజు వేసేవాళ్ళు వాళ్ళు చదువుకునేంత ఫాస్ట్ గా వీళ్ళు పుస్తకాలు రీడింగ్ హ్యాబిట్ లేకపోవడం వల్ల స్పీకింగ్ హ్యాబిట్ లేకపోవడం వల్ల మాట్లాడలేరు రీడింగ్ హ్యాబిట్ లేకపోవడం వల్ల అంత తొందరగా పుస్తకాన్ని చదివి అధ్యయనం చేసుకుని అవగాతం చేసుకుని అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుని ఈ కాపిటెన్సీస్ ఏమీ లేవు కాబట్టి కూడా వాళ్ళు చాలా చాలా స్ట్రగుల్ చేయాల్సి వచ్చేది నాలాంటి స్టూడెంట్స్ నేను ఇంగ్లీష్ అట్లా మాట్లాడుతూ తప్పులు తప్పులుగానే మాట్లాడుతూ మాట్లాడే వాతావరణం ఉండడం వల్ల నేను మాట్లాడడానికి నాకు ఏ బెరుకు లేకపోవడం వల్ల మా తప్పులు మాట్లాడే నేర్చుకున్నాను నేను మీరు బాగా మాట్లాడతారు మీరు ట్రాన్స్లేట్ చేస్తారు మీరు ఇంగ్లీష్ నుంచి చాలా పుస్తకాలు ట్రాన్స్లేట్ చేశారు పోయిటరీ కూడా రాస్తున్నారు ఇంగ్లీష్లో అంటారు కానీ నాకు నిజంగానే ఇంగ్లీష్ వస్తుందని నేను అనుకోను కానీ ఇంగ్లీష్ పట్ల భయం మాత్రం ఖచ్చితంగా పోయింది నాకు అది నేను సాధించిన విషయం అంతే చాలా బాగా ఉంది అంటే సక్సెస్ అవ్వాలి అంటే కేవలం భాష నేర్చుకోవడమే కాదు ఆ భాష పట్ల భయం అనేది మన విద్యా సంస్థలు విద్యాలయాలు పోగొట్టినట్టయితే డెఫినెట్ మనం సక్సెస్ అవుతాము ఖచ్చితంగా ఇప్పుడు చర్చ కూడా అందుకే ఇంత భయము ఇన్ని ఇంత చర్చ పౌర సమాజంలో ఎందుకు జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ లో ఆరో తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం పెట్టాలి అనేటువంటి దాంతో చర్చ జరుగుతుంది మాతృభాషలో ప్రాథమిక విద్యను బోధించాలనేటువంటిది ఒక యాక్ట్ చేసే మనం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో మాతృభాషలోనే విద్యా జరగాలి ప్రాథమిక స్థాయిలో అని చెప్పాము అంటే ఎందుకు చెప్పామంటే ఇది చాలా క్రూషియల్ మనకు చాలా ట్రైబల్ లాంగ్వేజెస్ ఉన్నాయి భారతదేశంలో వైవిధ్యమైనటువంటి ట్రైబల్ లాంగ్వేజెస్ రెండు దాకా ఉన్నాయి మన దగ్గర మన భారతదేశంలో వీళ్ళందరికీ కూడా ఆయా రాష్ట్రాల్లోని అధికార భాష ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ని తీసుకుందాం ఆంధ్రప్రదేశ్లో అధికార భాష తెలుగు అనుకుంటే వాళ్ళందరికీ కోయా గోండి జా జాతాపులు గదబలు చెంచులు వీళ్ళందరికి కూడా తెలుగులో నేర్పిస్తారు తెలుగులో అంటే తెలుగు వాళ్ళకి మాతృభాష కాదు మనకు మాతృభాష అంటే మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మాతృభాష తెలుగు కానీ ఆదివాసీ పిల్లల మీద తెలుగుని మాతృభాషగా రుద్ధేస్తారు అందుకే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో ఏం చెప్పారంటే ఆదివాసీ పిల్లలకంటే ట్రైబల్ పిల్లలకి వాళ్ళ ప్రాథమిక స్థాయిలో మాతృభాషలోనే అంటే గోండీలకు గోండిలోనే కోయలకు కోయత్తూరులోనే కొలామీలకి కొలామీలోనే గదబలకి గదబలోనే జాతకులకు జాతక భాషలోనే వాళ్ళ మాతృభాషలోనే విద్యా బోధన జరగాలి అనేటువంటి ఒక మనము జాతీయ స్థాయిలో ఒక చట్టం తీసుకొని వచ్చినాం ఇప్పుడు ఆ ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీష్ని పరిచయం చేయాలి పరిచయం చేసి వాళ్ళని ప్రిపేర్ చేసి బ్రిడ్జికి ఆరో తరగతి రాగానే ఇంగ్లీష్ మీడియంకి కూడా వాళ్ళు ఈజీగా పాస్ అయ్యేటట్టు ఆ బ్రిడ్జ్ ఉండాలి అంటే ఆ వంతెన లాంటిది కట్టాలి ఇంగ్లీష్ రెడీ అయిపోవాలి వాళ్ళు సంసిద్ధులైపోవాలి రెడీ అయిపోవాలి ఎందుకంటే ఇంగ్లీష్ అనేటువంటిది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హైయర్ ఎడ్యుకేషన్ లో ఆపర్చునిటీస్ లో లైవ్లీహుడ్స్ లో ఇంగ్లీష్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు పట్టుకున్న కంప్యూటర్ మీ చేతిలో ఉన్న ఫోన్ మీరు మాట్లాడేటువంటి మీ వాట్సప్ మీరు మీరు టెక్స్ట్ చేసే వాట్సాప్ ఇదంతా కూడా ఇంగ్లీష్లోనే ఇంటర్నెట్ అంతా కూడా ఇంగ్లీష్లో ఉంటుంది ఇంటర్నెట్లో ఉన్న మెటీరియల్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది అసలు హైయర్ ఎడ్యుకేషన్ అంతా సబ్జెక్ట్స్ అన్ని కూడా ఇంగ్లీష్లో ఉంటాయి తెలుగు అనువాదాలు మిగతా భాషల కన్నా చాలా తక్కువ ఉండడం వల్ల అనువాదం మనది డిగ్రీ స్థాయిలోనే ఇంకా చెప్పాలంటే ఇంటర్మీడియట్ స్థాయిలోనే మనము తెలుగులో మనము చదువుకోవడం చాలా కష్ట సాధ్యమైపోయింది తెలుగులో చదువుకున్నా కానీ వెంటనే ఈ డిగ్రీ స్థాయికి వచ్చేసరికి అంత మెటీరియల్ అంతా అవైలబుల్ ఇంగ్లీష్ లో ఉంటుంది తెలుగులో చదువుకున్నప్పుడు తరంగ ధైర్ఘ్యం అంటే వేవులెంత అని పవన్ అంటే ఫ్రీక్వెన్సీ అని గ్యాప్ ఫిల్ అప్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది చాలా బ్రిడ్జ్ అవసరం అవుతుంది తెలుగు మీడియంలో చదువుకున్న పిల్లవాడు ఇంగ్లీష్ మీడియంలోకి రేపు వెంటనే వెళ్లడానికి ఒక వంతెన వార ముఖ్యంగా ఏంటి అంటే విద్య నేర్పే పద్ధతిలో మార్పులు వచ్చినట్టు అయితే డెఫినెట్ గా ఏ భాష అయినా నేర్చుకోవడంలో భయం అనేది ఉండదు ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా శిక్షణ బోధనా పద్ధతుల్లో ట్రైనింగ్ ఇచ్చినట్టు ఆధునిక పద్ధతులు ఇంకా ఆటపాటలతో నేర్చుకునే దానికి ట్రైనింగ్ ఇచ్చినట్టయితే డెఫినెట్గా భయాన్ని పెరుకుని పిల్లల్లో పోగొడతారని నేను అనుభవంతో చెప్తున్నా అనమాట అంటే నా అనుభవంలోకి వచ్చిన అంశాలు ఏంటంటే పిల్లలు ఆటపాటలతో హాయిగా నేర్చుకోవడానికి ఇష్టపడతారు అవును ప్రీ స్కూల్ నుంచి అంటే యూకేజీ ఎల్కేజీ అంగన్వాడీ అంటాం కదా ఆ స్థాయి నుంచి మనము ఐదో తరగతి వరకు మనం ఆటలతో పాటలతో నేర్పించచ్చు ఐదో తరగతి వరకు కూడా నేర్పించలేము మనం రెండో తరగతి మూడో తరగతి వరకు నేర్పించగలం ఆ తర్వాత అంతా కూడా మనం మన బోధన పద్ధతి ఆటలతో పాటలతో కాకుండా ఇన్స్ట్రక్షన్ ఓరియంటేషన్ లోనే నేర్పించాల్సి వస్తుంది ఇన్స్ట్రక్షన్ ఓరియంటేషన్ లో మనం ప్రధానంగా ఏం చేయాలంటే విద్యా వ్యవస్థ ఎట్లా ఉందంటే లెక్కలు సామాన్య శాస్త్రము చరిత్ర గణితము ఎలా నేర్పిస్తారో ఇంగ్లీష్ కూడా నేర్పిస్తున్నారు ఇంగ్లీష్ అనేది సబ్జెక్ట్ కాదు ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ ప్రాథమికంగా సబ్జెక్ట్ కి లాంగ్వేజ్ కి చాలా మౌలికమైనటువంటి తేడా ఉంది ఆ తేడా అనేటువంటిది మన బోధన పద్ధతిలో ఆ అప్రోచ్ లేకపోతే రివాల్టీ సమాజం టెక్నాలజికల్ సమాజం కోసం మనం పిల్లల్ని సమాయత్తం చేయడం లేదు ఇది లాంగ్వేజ్ ఇది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మీడియం ఆఫ్ లెర్నింగ్ మీడియం ఆఫ్ గ్రాస్పింగ్ మీడియం ఆఫ్ స్పీకింగ్ ఇది అనేటువంటిది మనం తెలుసుకున్నట్టయితే తెలుగు ఇంగ్లీష్ కూడా అట్లా అని నేర్పిస్తే సరిపోతుంది సో అన్నట్టు మళ్ళీ మనం సాహిత్యంలోకి వెళ్తున్నట్టయితే అంటే అసలు పిల్లలు చిన్నప్పటి నుండే సాహిత్యం రచన రంగంలోకి రావచ్చా వస్తే ఎలా ఉంటుంది ఏంటి పిల్లలకి సాహిత్యము నిజంగా చెప్పాలంటే ఒక పిల్లవాడు కడుపులో ఉన్నప్పటి నుంచి అతనికి పాటలు తెలుసు మాటలు తెలుసు వింటూ ఉంటాడు మనము మన పురాణంలో కూడా మన చాలా కథలు ఉన్నాయి అర్జునుడు కడుపులో నుంచే తల్లి గర్భంలో నుంచే పద్మ సంబంధించినటువంటి చాలా రహస్యాలు నేర్చుకున్నాడనో మను ఇప్పుడు కూడా చాలా ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి పిల్లలు గర్భంలో 7th మంత్ నుంచి 9th మంత్ వరకు అంటే ఈ టూ మంత్స్ పిల్లలు నేర్చుకోవడానికి వినడానికి సిద్ధంగా ఉంటారు అంటే వాళ్ళు వింటూ ఉంటారు వాళ్ళు కడుపులో ఉన్నప్పటికీ వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళ శరీరంలో ఉన్న జ్ఞానేంద్రియాలు గ్రాహ్య జ్ఞానేంద్రియాలు అంటే గ్రాస్పింగ్ సెన్సెస్ అన్ని కూడా డెవలప్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉంటారని చాలా ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి చిన్నపిల్లలకి వాళ్ళు వాళ్ళతో మాట్లాడటము తరచుగా వాళ్ళని మ్యూజిక్ వినిపించడము కంటిన్యూస్ గా తల్లు వాళ్ళతో మాట్లాడడం కథలు చెప్పడం ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి అన్ అంత అంటే ఆ కాలం నుంచి తల్లి మాతృగర్భంలో ఏడో నెల నుంచే పిల్లలు వినడం మొదలు పెడతారు సో వినడం అనేటువంటిది మొదటి సాహిత్య ప్రక్రియ లిజనింగ్ గ్రాహ్య శక్తి అనేటువంటిది అట్లాగే చిన్నపిల్లవాడు కడుపులో నుంచి బయటపడడం మనం మాట్లాడే ప్రతి మాట పిల్లలు విని నేర్చుకుంటారు భాష ది లెర్న్ బై గ్రాస్పింగ్ ఇమిటేటింగ్ ఇన్ ఎన్ ద ఎన్విరాన్మెంట్ అంటే మన వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి వాళ్ళు భాష నేర్చుకుంటారు ఈవేళ తమిళ్లో పుట్ తమిళ్లోనో తెలుగులోనూ జర్మనీలోను ఫ్రెంచ్లోనూ పుట్టరు వాళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత ఆ వాతావరణంలో ఏ భాష అయితే ఉంటుందో వాళ్ళ చుట్టూ ఆ పెద్దలు మాట్లాడే భాష తల్లి మాట్లాడే భాష వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు గ్రాస్ప్ చేస్తారు క్రియేటివిటీకి లిసనింగ్ అటెంటివ్ లిసనింగ్ తర్వాత గ్రాస్పింగ్ ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలు ఎప్పుడు క్రియేటివ్ ఉంటారు అంటే పిల్లలు వాళ్ళు చందమామ రావే జాబిల్లి రావే అని వాళ్ళ అమ్మ ముద్దలు తినిపిస్తూ పాటలు చూపిస్తున్నప్పుడు చందమామ అనేటువంటిది ఒక కల్పన పైన చూపిస్తున్నటువంటి మూన్ ని చంద మామ మామ అంటే ఆ గోరుముద్దలు పెడుతున్న తల్లికి అన్న వరస లేదా తమ్ముడు మామ మామగా పరిచయం చేయడం చిన్నపిల్లలకి అంత దూరంగా అంత దూరంగా వెలుగుతున్న చందమామని చిన్నపిల్లలకి ఒక కాల్పనిక దగ్గరతనాన్ని అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ చందమామ అండ్ చందమామకి ఆ పిల్లవాడికి ఆ పిల్లకి ఉన్నటువంటి మధ్య దూరాన్ని తగ్గించేందుకు పాటలు వచ్చాయి పిలవడం వచ్చింది చందమామ రావే అంటే చందమామని పిలవడం వచ్చింది ఇది దీ ఫిక్షనల్ కాంపిటెన్సీ ఒకటి ఇంతకు ముందు అటెంటివ్ లిసెనింగ్ కాంపిటెన్సీ తర్వాత గ్రాఫిక్ కాంపిటెన్సీ తర్వాత ఫిక్షనల్ కాంపిటెన్సీ అంటే కాల్పనిక అంటే కల్పన చేసే గుణం ఈ మూడు పిల్లలకి మాట రాకముందే వచ్చేస్తున్నాయి ట్రెడిషనల్ గా పెరిగే పిల్లలంతా కూడా మాటలు మాట్లాడక ముందే ఇవన్నీ కూడా వాళ్ళకి పరిచయం అవుతున్నాయి ఈ మూడు చాలా ఇంపార్టెంట్ క్రియేటివిటీకి ఎవరైనా గొప్ప కళాకారుడు గొప్ప కవి గొప్ప నవల రచయిత్రి గొప్ప సినిమా కథ పాటల రచయిత అని అన్న వాళ్ళంతా కూడా కూడా ప్రాక్టీస్ చేసేది అటెంటివ్ లిసనింగు గ్రాస్పింగు అండ్ ఫిక్షన్ ఎట్లా ఫిక్షనలైజ్ చేయాలి అనేటువంటి ఈ మూడు అంశాలే వాళ్ళు ప్రాథమికంగా వాళ్ళ ఈ మూడు అంశాల్లోనే వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళని ట్రైన్ టర్ఫీర్ చేసుకుంటూ ఉంటారు ట్రైన్ చేసుకుంటూ ఉంటారు పిల్లలకి ఈ మూడు ఆల్రెడీ పరిచయం అయిపోయినాయి మాటలు రాని పిల్లవాడికే ఈ మూడు పరిచయం అయినాయి కాబట్టి సాహిత్యం ఆల్రెడీ పరిచయం అయిపోయింది ప్రత్యేకంగా మనం పరిచయం చేయాల్సిన అవసరం లేదు సాహిత్యాన్ని అయితే మాటలు మాట్లాడే క్రమంలో పిల్లలు ఇమిటేషన్ అనేటువంటి ఇంకొక కొత్త కాంపిటెన్సీ సామర్థ్యాన్ని నేర్చుకుంటారు దే లర్న్ లాంగ్వేజ్ బై ఇమిటేటింగ్ ఎల్డర్స్ వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి పెద్దలను అనుసరించి అనుకరించి నేర్చుకుంటారు అందుకే పిల్లలు ఏదో కొత్త భాష కొత్త మాట మాట్లాడితే ఆ రోజంతా వాళ్ళు తాతాతానో పాపప్పానో అనుకుంటూనే ఉంటారు వాళ్ళు మనం మనకు విసుగు తెప్పించేంత వరకు దాన్ని రిహార్సల్ చేస్తూనే ఉంటారు అది యాక్చువల్గా వాళ్ళు అల్లరి కాదు చేసేది వాళ్ళు రిహార్సల్ దట్స్ హౌ ది లర్న్ లాంగ్వేజ్ దట్స్ హౌ ది పికప్ లాంగ్వేజ్ ఫ్రమ్ ద యాంబియన్స్ వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఆంబియన్స్ వాతావరణంలో వాళ్ళు పికప్ చేసుకుంటారు లాంగ్వేజ్ ని పికప్ చేసుకునేటువంటి దాంట్లో ఇమిడియేటింగ్ కాంపిటెన్సీ ఉన్నది అంటే అనుసరించి అనుకరించేటువంటి కాంపిటెన్సీ ఉన్నది సృజనాత్మకతలో నాలుగవ ఇంపార్టెంట్ సామర్థ్యం ఏంటంటే అనుకరించడం అనుసరించడం గొప్ప రచనల్ని అనుకరించడం అనుసరించడం వల్ల మనకు దాని దానికి సంబంధించినటువంటి శైలులు మనకు దానికి సంబంధించినటువంటి గొప్పతనాలు మనకు తెలుస్తాయి ఈ నాలుగు కాంపిటెన్సీస్ పిల్లల్లో మన విద్యా వ్యవస్థ మళ్ళీ పదిలంగా ఒక పద్ధతి ప్రకారం నేర్పిస్తుందా లేదా అంటే ఖచ్చితంగా లేదు అనే చెప్పాల్సి వస్తుంది సో మనం కుటుంబ వాతావరణంలో ఏవైతే నేర్చుకున్నామో గర్భ తల్లి గర్భం నుంచి నేర్చుకున్నామో దీని అటెంటివ్ లిజనింగు గ్రాస్పింగ్ క్రియేటివిటీ తర్వాత ఇమిటేషను ఈ నాలుగు కాంపిటెన్సీస్ స్కూల్ వచ్చేసరికి పిల్లలకి స్మర్డ్ చేయబోతుంది అంటే అణచివేయబడుతున్నాయి స్కూల్ విద్యా విధానం ఎన్ని ఆటపాటలతో నేర్పిస్తున్నా ఈ నాలుగు కాంపిటెన్సెస్ ని కొనసాగిస్తుందా లేదా అనే దాని మీదనే ఆధారపడుతుంది ఆ పిల్లవాడి క్రియేటివిటీ లేదా ఆ అమ్మాయి క్రియేటివిటీ స్కూ విద్యా విధానంలో ఈ ఫోర్ కాంపిటెన్సెస్ చిన్నపిల్లవాడు ఇంటి నుంచి నేర్చుకుంటున్నటువంటి కాంపిటెన్సెస్ని కొనసాగించే పద్ధతిలో కొనసాగించే వాతావరణంలో విద్యా ఉండాలని చాలా చర్చ జరిగింది అందుకే ఇప్పుడు ఆటలతో పాటలతో విద్య నేర్పించాలి ప్రాథమిక దశలో మెథడాలజీ వచ్చింది జాన్ హోల్ట్ అని బ్రిటిష్ అకాడమిషియన్ బ్రిటిష్ పెడగోగి అంటారంటే విద్యా విషయాల్లో విద్యావేత్త అతను పిల్లలు ఎట్లా నేర్చుకుంటారు పిల్లలు ఎట్లా నేర్చుకోరు అనేటువంటి విషయాల పట్ల రెండు పుస్తకాలు రాశాడు హౌ చిల్డ్రన్ లర్న్ హౌ చిల్డ్రన్ ఫెయిల్ అనే రెండు విపులంగా ఉండేటువంటి రెండు పుస్తకాలు రాశారు ఆ పుస్తకాల్లో తను ఏమంటాడంటే పిల్లలు చిన్నప్పుడు ఎలా నేర్చుకుంటారు ఎలా నేర్చుకోరు ఏ వాతావరణంలో నేర్చుకుంటారు ఏ వాతావరణంలో నేర్చుకోరని అనేక శాంపుల్స్ తీసుకుని అనేక మంది పిల్లల్ని స్టడీ చేసి ఆ తన అబ్జర్వేషన్స్ అని రాసి ఒక థియరైజ్ చేశాడు ఆ మెథడాలజీ లో ఇప్పుడు మనం ఆటలతో పాటలతో విద్యను నేర్పించాలనేటువంటి మెథడాలజీ ఇప్పుడు మనం అనుసరిస్తున్నటువంటి జాన్ హోల్ట్ పద్ధతి అది ఒక రకంగా మిర మెథడాలజీ అంటారు ఇంకా కాంపిటెన్సీ బేస్డ్ అంటారు ఆల్ఫాబెట్ బేస్డ్ అంటారు అవన్నీ కూడా ఆటలతో పాటలతో నేర్చుకునేటువంటి విద్యా స్థూలంగా జాన్ హోల్ట్ థియరీ చాలా బేసిక్ గా పనికి వస్తుంది ఈ పద్ధతిలోనే మనకు ఇప్పుడు విద్యా బోధన నడుస్తుంది ఈ పద్ధతిలోనే మనకు పిల్లలకి సాహిత్యం గానీ క్రియేటివిటీ గానీ పరిచయం చేయాలి వాళ్ళ ఆల్రెడీ స్కూల్ వచ్చే ముందే క్రియేటివ్ స్కూల్ వచ్చే ముందే అంటే ప్రీ స్కూల్ కి వచ్చే ఎల్కేజీకి వచ్చే ముందే వాళ్ళు క్రియేటివ్ వాళ్ళు ఆల్రెడీ గ్రాస్పింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ ఇమిటేషన్ కాంపిటెన్సీ సామర్థ్యం ఉన్నవాళ్ళు వాళ్ళు ఆల్రెడీ అటెంటివ్ లీజనింగ్ అంటే మంచిగా వినగలిగిన వాళ్ళు ఆల్రెడీ ఈ సామర్థ్యాలు కలిగిన పిల్లలు అని గుర్తించేటువంటి విద్యా వ్యవస్థ మన దగ్గర లేదు ఉండాలి ఉండాలి అని మనం డిమాండ్ చేస్తున్నాం ఆ సెన్సిబిలిటీస్ ప్రైమరీ ఎడ్యుకేషన్ లోనే ఉండాలి అనేటువంటిది మన డిమాండ్ మనము ఎప్పుడైతే ప్రైమరీ ఎడ్యుకేషన్ లో మన బోధనలో ఈ నాలుగు అంశాలని ఈ నాలుగు నైపుణ్యాలని లేదా సామర్థ్యాలని మనం గుర్తిస్తాము అప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా క్రియేటివ్గా ఉంటారు క్రియేటివ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకోగలుగుతారు ఇది అరుణ నా అభిప్రాయం చాలా మంచి విషయం చెప్పారు అసలు పిల్లల్లో క్రియేటివిటీ ఎప్పటి నుంచి మొదలవుతుంది ఏంటి పరిశీలన శక్తి వాళ్ళల్లో అనుభవపూర్వకంగా నేర్చుకోవడం చుట్టూ వాతావరణం నుంచి నేర్చుకునేవన్నీ కూడా చిన్నప్పటి నుండి వాళ్ళు అంతర్లీనంగానే వాళ్ళలో ఆ శక్తి ఉంటుంది సో దాన్ని మనం నర్చర్ చేయాలి నర్చర్ చేసినట్టయితేనే పిల్లలు ఇంకా వాళ్ళ జ్ఞానం కానివ్వండి చదువు పట్ల ఇంకా అభిరుచి వాళ్ళ ప్రేమ చదువు ప్రేమ పిల్లలకు కలిగేది ఎప్పుడంటే ఆటపాటలతో ఈ వీళ్ళ క్రియేటివిటీని జోడించి వీళ్ళ క్రియేటివిటీకి ఇంకా మెరుగులు తిద్దినట్టయితే డెఫినెట్గా మన పిల్లలు ఇంకా బెటర్గా నేర్చుకుంటారు ఉత్తమంగా వాళ్ళ జీవితంలో ఎదుగుతారు అని చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా మన మధ్య ఫర్ ఎగ్జాంపుల్ మన సాహిత్యంలో సరోజినీ నాయుడు చాలా బాగా చిన్నప్పటి నుండి పద్యాలు ఆమె చిన్న వయసు నుంచే రాయడం మొదలు పెట్టారు ఇలాగ కొంతమంది సాహిత్యవేత్తలు వాళ్ళ చిన్నతనం నుండే రాయడం అనేది చదవడం అనేది మొదలు పెట్టారు అందరూ అలా అవ్వాలి అంటే అందరూలో ఉన్నారు సరోజినీ నాయుడు అందరిలో ఇంకా సాహిత్యవేత్తలు ఉన్నారు కానీ అవకాశాలు వాళ్ళలో ఉండే సృజనాత్మకతని సాహిత్యాలన్నీ చిన్నప్పటి నుంచే వాళ్ళ చుట్టూ ఉండే కూడా గుర్తించాలి కదా సో దీని గురించి కొంచెం చెప్తాను నేను ఒక ఎగ్జాంపుల్ మీరు మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్ అరుణ అంటే పిల్లల్లో ఎంత నిగూఢమైనటువంటి శక్తి ఉంటుంది అనేటువంటి విషయానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ నేనే నేను నా ట్రైనింగ్ లో చేసినటువంటి ఎగ్జాంపుల్ చెప్తాను నేను భాషకు సంబంధించి ప్రైమర్లు మేము తయారు చేసాము కోయ భాషలో కొండరెడ్లకి నాయకపోర్లకి మేము భారతదేశంలోనే మొదటిసారి డాక్టర్ రెడ్డి ఫౌండేషన్ తరఫున మేము వాళ్ళకి ప్రైమరీలు తయారు చేసాం ప్రైమర్లు అంటే వాళ్ళకి పాటలు పొడుపు కథలు పిట్ట కథలు కథలు ఆటలతోటి చేసుకునేటువంటి బొమ్మలు తర్వాత ప్రాథమికమైనటువంటి డిక్షనరీ ఈ ఏడు ప్రైమరీస్ మేము తయారు చేసాం వాళ్ళు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేశాను నేను ఆ పిల్లల్ని ఐదో తరగతిలో ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళ టెక్స్ట్ బుక్ పేజీలు చెప్పమని చెప్పాను ఒక సోషల్ టెక్స్ట్ తీసుకొస్తే పరిసరాల విజ్ఞానము సామాన్య శాస్త్రము సాంఘిక శాస్త్రము అవన్నీ కలిపిస్తే ఒక మూడు పేజీలు అన్ని సబ్జెక్టులు పేజీలు కల్పిస్తే మూడు వందల అరవై పేజీలు వచ్చింది నేను ఒక సినిమా స్క్రిప్ట్ తీసుకెళ్లాను సినిమా స్క్రిప్ట్ వాళ్ళకి తీసుకుపోతే అది ఏడు పేజీలు ఉంది ఈ సినిమా చూసారు మీ రోజు అడిగా నేను వాళ్ళు చూసిన సినిమా అది ఆ సినిమా కథ చెప్పండి ఎవరైనా చెప్తారా చూసారంటే అందరూ చూసారు దాదాపు ఆ సినిమా అంతా చాలా చాలా పాపులర్ కమర్షియల్ సినిమా అది లే కథ చెప్పంటే రెండు గంటల సేపు చెప్పారు కథ రెండు గంటల సినిమాని రెండు గంటలు చెప్పగలరు పిల్లలు అంటే సినిమాకి సంబంధించినటువంటి గ్రాస్ప్ సినిమా యాజ్ ఇట్ ఈస్ గా దృశ్యాన్ని దృశ్యం దృశ్యం తర్వాత డైలాగ్ డైలాగ్ తర్వాత వాళ్ళ కథనం యాడ్ చేసి వాళ్ళ వాళ్ళ వ్యాఖ్యానం యాడ్ చేస్తూ కూడా వాళ్ళు గంటన్నర రెండు గంటలు చెప్పగలరు వాళ్ళు అవన్నీ మూడు వందల పేజీల పుస్తకం మనం చూస్తాం ఒక సినిమా స్క్రిప్ట్ కానీ వాళ్ళు సంవత్సరం పాటు నేర్చుకునేది రెండు పేజీల మ్యాటరే ఆరు సబ్జెక్ట్లు కలిపి రెండు పేజీలు నేర్చుకుంటే వాళ్ళు చూసే ఒక రెండు గంటల సినిమా ఒక రోజు చూసే సినిమా అట్లాంటి సినిమాలు దాదాపు అంత చూస్తారు వాళ్ళు గ్రామీణ వాతావరణంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో కనీసం యాభై నుంచి వంద సినిమాలు చూస్తారు యాభై సినిమాలు యావరేజ్ తీసుకుంటే వాళ్ళు యాభై ఇంటూ మూడు గంటలు గ్రాస్పింగ్ కెపాసిటీ నెరటివ్ కెపాసిటీ క్రియేటివ్ కెపాసిటీ వాళ్ళ దగ్గర నిక్షిప్తమై ఉన్నది కానీ వేరే మన సబ్జెక్టులు తీసుకునే ఎందుకు భయం మాత్రమే వస్తుంది అంటే పరీక్ష విధానానికి మాత్రమే మనం చదువు విద్యా ఉంది పరీక్షలు మాత్రమే గీట్రాయిగా ఉండేటువంటి విద్యా ఎప్పుడైతే పోతుందో ఉత్తీర్ణతకి లేదా నెక్స్ట్ స్థాయి వెళ్లడానికి విద్యార్థికి విద్యార్థినికి ఎప్పుడైతే గీట్రాయ్ కాదో అప్పుడు వాళ్ళలోని అంతర్లీనంగా ఉన్నటువంటి ఈ కెపాసిటీ ఈ నెరటివ్ కెపాసిటీ గ్రాస్పింగ్ కెపాసిటీ ఫిక్షనల్ కెపాసిటీ స్పీకింగ్ కెపాసిటీ మనము ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం ప్రాథమిక స్థాయిలో మాట్లాడుతున్నా నేను ఇప్పుడు కూడా మనం చాలా మంది పిల్లలు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడడానికి స్టేజ్ ఫియర్ అని కమ్యూనికేషన్ లో చాలా వెనకని డిగ్రీలు పాస్ అయిపోతున్నారు పిల్లలు పీజీలు చేస్తున్నారు గానీ వాళ్ళు కమ్యూనికేషన్ వచ్చేసరికి చాలా చాలా వీక్ అని మనము కమ్యూనికేషన్ కోసం సెపరేట్ గా క్లాసెస్ పెడుతున్నాం మనం ఈ ఎందుకు క్లాసెస్ పెడుతున్నాం అంటే ప్రాథమిక స్థాయిలోనే ఈ గ్రాస్ ఆఫ్ కమ్యూనికేషన్ గుర్తించట్లేదు వాళ్ళు సినిమా కథ చెప్పమంటే టపా గంట గంట ధర వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చాలా బబ్లీగా చాలా కుతూహలంతో ఉత్సాహంతో నెరేట్ చేసేటువంటి పిల్లలు ఒక సబ్జెక్ట్ లో చరిత్రలో తాజ్మహల్ ఎప్పుడు లేదా ఎవరు కట్టారు అనేటువంటి ఒక ఐదు మార్కుల ప్రశ్నకి సమాధానం చెప్పమంటే వాళ్ళు బెరుకు బెరుకుగా భయం భయంగా వెనకంజ వేస్తున్నారు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే కేవలం మెథడాలజీ ఆఫ్ టీచింగ్ లో మార్పు వల్ల మాత్రమే మనం ఈ కాంపిటెన్సీస్ ని రియల్ గా గుర్తిస్తాము వాళ్ళ కెపాసిటీస్ ని వాళ్ళ ఇన్నేట్ స్ట్రెంగ్స్ ని అంటే వాళ్ళ సామర్థ్యాలని బలాలని గుర్తిస్తాం బలహీనతల్ని కూడా గుర్తిస్తాం బలాలతో పాటు బలహీనతల్ని కూడా గుర్తిస్తాం దానికి అనుగుణంగానే అప్పుడు మనం విద్యాబోధన చేయాల్సి ఉంటుంది అందరి పిల్లలకి ఒకేలాగా చెప్పడం యూనిఫామ్ నార్మల్ గా విద్య చేయడం అనేటువంటిది అది కరెక్ట్ పద్ధతి కాదు ఒక్కొక్క పిల్లవాడి నీడ్స్ ఒక్కొక్క రకంగా ఉంటాయి ఒక్కొక్క పిల్లవాడి గ్రాస్ప్ ఒక రకంగా ఉంటుంది ఒక్కొక్క పిల్లవాడి క్రియేటివ్ పాజెస్ క్రియేటివ్ టైమింగ్ ఒక రకంగా ఉంటుంది ఆ క్రియేటివ్ పాజెస్ ని గ్రాస్ప్ టైమింగ్ ని గుర్తించేటువంటి స్కూల్ టీచర్ ఉన్నాడా అంత సెన్సిబుల్ గా టీచర్ ఉందా అనేటువంటిది మనం మనం ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇలాంటి టీచర్స్ ఇలాంటి మెథడాలజీ ఉన్నప్పుడు మాత్రమే పిల్లల్ని మనం ఫుల్ ఫ్లెడ్ గా క్రియేటివ్ కాంపిటెంట్ గా తయారు చేయగలుగుతాం మనం ఆశించాల్సింది కూడా అదే ఫ్యూచర్లో తప్పకుండా ఈ విద్యా విధానంలో మార్పులు దాంతోపాటుగా క్రియేటివిటీ బేస్డ్ లెర్నింగ్ మెకానిజమ్స్ తీసుకొస్తే గానీ దాన్ని బేస్ చేసుకుని మీరు కొలమానంగానో లేదంటే మీరు ఎగ్జామ్స్ పెట్టినట్టయితే బాగుంటుందేమో మీతో మాట్లాడాక ఇది అనిపిస్తా ఉంది నేను నేను శాపనార్థాలో తిట్లు కాదు కానీ ఆల్రెడీ క్రియేటివ్ గా ఉన్న పిల్లల్ని నాన్ క్రియేటివ్ గా చేసేందుకే మన విద్యా సంస్థలు విద్యా వ్యవస్థ ఉన్నది విద్యా బోధనా పద్ధతి ఉన్నది ఆల్రెడీ సృజనాత్మకంగా ఉండే పిల్లలు స్కూలింగ్ వల్ల సృజనాత్మక హీనులు నో క్రియేటివిటీ అయిపోతుంది వాళ్ళ వల్ల ఈ స్కూలింగ్ అంతా తర్వాత వాళ్ళు స్మర్జ్ అంటే వాళ్ళని అణచివ్ వాళ్ళు వాళ్ళని ఎంత యూనిఫామ్ గా చేయబడుతున్నారు వాళ్ళు ర్యాంకర్సాన్యాంకర్స్ పర్ఫార్మర్స్ ఆ ఫెయిర్స్ ఆ ఫెయిల్ ఆ పాస్ ఆఫ్ ఈ రెండు కొలమానాలతో మాత్రమే పిల్లల్ని చూడడం మొదలు ఎప్పుడు పెట్టామో అప్పుడు మనం వాళ్ళలో ఇన్నేట్ స్ట్రెంగ్స్ అంటే వాళ్ళ లోపలి బలాన్ని మనం గుర్తించడం మానేసాం విద్యా వ్యవస్థ అంటే పరీక్ష వ్యవస్థనే మన విద్యా వ్యవస్థ అయిపోయింది పరీక్షా విధానమే మన విద్యా విధానం అయిపోయింది పరీక్ష విధానమే విద్యా విధానం అయితే ఎప్పటికీ మన మనం ఉన్నతమైనటువంటి పౌరుల్ని సమర్థవంతమైన పౌరుల్ని తయారు చేయలేదు విద్యా వ్యవస్థ ఇకపోతే మీరు ప్రేమలేఖ ప్రచురణ ద్వారా ఏం చేస్తున్నారు ఏంటి నేను పబ్లికేషన్స్ పెట్టాలనేటువంటిది నాది నైన్టీ సిక్స్ వార్తలో చేరినప్పుడు మేము పబ్లికేషన్స్ స్టార్ట్ చేయాలని అనుకున్నాము మానవ వనరులతో పాటు ఆర్థిక వనరులు కూడా చాలా అవసరమైనటువంటి విషయం అది పబ్లికేషన్స్ పుస్తక ప్రచురణది ఒక పుస్తకాన్ని ప్రింట్ చేయాలంటే ఆర్థిక వనరులే చాలా అవసరం మానవ వనరులు మనవి చాలా చాలా చాలా చీప్ లేబర్ మనది కూడా నేను నా మిత్రుడు నామాటి శ్రీధర్ మేము నైన్టీ లో అనుకున్నాం గానీ స్టార్ట్ చేయలేకపోయాం కేవలం ఈ రెండు విషయాల వల్లనే స్టార్ట్ చేయలేకపోయాం వేరు కారణాలు కూడా తోడైనాయి తను హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవడం వల్ల కూడా అది వాయిదా పడింది అయితే అది రెండు వేల పద్నాలుగులో మేము మళ్ళీ దాన్ని ఆ మా కళని మళ్ళీ రెండు వేల పద్నాలుగులో అంటే తొంభై లో వదిలేసిన కళని మళ్ళీ రెండు వేల మళ్ళీ కన్నడ మొదలు పెట్టాము ఆ కళని సేమ్ కళని మళ్ళీ మేము పబ్లికేషన్స్ మేము రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ చేసాం ఈ తొంభై ఆరుకి రెండు వేల మాకు ఒకటే ఒక విషయం ఏ ఏమి బోధపడిందంటే పబ్లికేషన్స్కి మానవ వనరులు అవసరము ఆర్థిక వనరులు అవసరమే కానీ ఆ రెండింటికి భయపడాల్సిన అవసరం లేదు అనేటువంటి మెచ్యూరిటీ వచ్చింది అంతే ఈ ఈ ఇరవై కాలంలో మేము సాధించిన ఒకే ఒక విజయం ఏంటంటే ఆ రెండింటికి భయపడాల్సిన అవసరం లేకుండా పోవడం ఆయా రంగాల్లో మా పరిచయాలు వాటిని మొబిలైజ్ చేయగలిగినటువంటి మా పరిచయాలు రావటం మా ఆ ధైర్యాన్ని ఇచ్చింది సో మేము ఆ ధైర్యంతో మేము ప్రాథమికంగా మేము కనుమరుగైపోయినా లేదా వెలుగు చూడని అద్భుతమైనటువంటి కవులను కవయత్తులని ప్రేమ లేఖ అనేటువంటి ప్రచురణ సంస్థ ద్వారా మేము పరిచయం చేయాలని పూనుకున్నాము మేము పబ్లికేషన్స్ పెట్టేసరికి కేవలం కవిత్వమే తీసుకురావాలని అనే అనుకోలేదు మేము కథలు కవిత్వము నవలలు సామాజిక విషయాల పట్ల విశ్లేషణతో కూడుకున్నటువంటి వ్యాసాల సంకలనాలు కూడా తీసుకుందాం అనుకున్నాము కానీ మేము ఏం తీసుకురావాలి అని మేము బుక్ ఒక చెక్ లిస్ట్ తయారు చేసుకుంటే బుక్స్ ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు అసలు పబ్లికేషన్ బుక్ వేసుకోకుండా చనిపోయిన వాళ్ళ కవులే ఒక డజన్ మంది మనకు మా మధ్యే జీవించిన వాళ్ళు మా మధ్య బతికిన వాళ్ళు మేము వాళ్ళతో చాలా నేర్చుకున్నాము సామాజిక ఉద్యమాలలో వాళ్ళు చాలా కీలకమైనటువంటి పాత్ర సృజన రంగంలో వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తులు వీళ్ళంతా వీళ్ళ పుస్తకాలు వేసిన తర్వాతనే మనం మిగతా పుస్తకాలు వేయాలి ఈ పుస్తకాలు వేయటమే మనము మన ప్రచురణ సంస్థ ప్రారంభించడానికి మొదటి లక్ష్యం అవుతుంది అని నేను నా శ్రీధర్ అనుకున్న తర్వాత మేము ఒక ఎడిటోరియల్ బోర్డుని వేయించుకున్నాం ఎడిటోరియల్ బోర్డులో ఆరు మంది ఉంటారు ఆ ఆరుగురు కూడా మాకు సలహాదారులుగా నేను ఇప్పుడు అన్నానో మానవ వనరులను ఆర్థిక వనరులను మాతో పాటు వాళ్ళు మొబిలైజ్ చేసేటువంటి కామన్ ఫ్రెండ్స్ ఒకే రాగా ఆలోచించేటువంటి మా ఆప్తమిత్రులు వాళ్ళు వాళ్ళందరినీ కూడా మేము పెట్టుకుని గౌరవంగా వాళ్ళని ఎడిటర్స్గా పెట్టుకొని మేము ఇప్పటికీ ఒక పది పుస్తకాలని ఇప్పుడు మేము పబ్లిష్ చేసాము అందులో ప్రధానంగా ఇంతవరకు పుస్తకం వేసుకొని గొప్ప గొప్ప వాళ్ళు ఇప్పుడు మన మధ్య లేరు వాళ్ళు చనిపోయారు కీర్తిశేషులు వాళ్ళ పుస్తకాల్ని మేము వేశాం అలాంటి అలాంటి ఒక ఆరు పుస్తకాల్ని వేశాం బతికున్న వాళ్ళ పుస్తకాలు కూడా వేశాము ఒక కథల తల కూడా వేశాం ఈ సంవత్సరం కథల సంకలనాలు కూడా వేస్తున్నాం రెండు కథల సంకలనాలు కూడా తీసుకొస్తున్నాం చాలా బాగుంది మంచి సంకల్పం అసలు ఇలా ఎవరైతే మంచి కవిత్వం ాగా రాయగలిగి వాళ్ళు ప్రచురణకి నోచుకోలేదో వాళ్ళని మీరు గుర్తించి వాళ్ళ కోసం ప్లస్ సజీవంగా ఉండి వాళ్ళు ప్రచురణ చేసుకోలేకపోయారు వాళ్ళ పుస్తకాలని మీరు వేయడం అనేది చాలా మంచి సాంప్రదాయం లేదంటే ఆలోచన ఒక మంచి గొప్ప విషయం అది మీకు నామాడి శ్రీధర్ ఇద్దరికీ అభినందనలు తెలుపుతూ ఉన్నాం స్కూల్ రేడియో తరఫున అంతేకాకుండా చివరిగా ఫైనల్గా ఒక పాట మీరు ఒక పాట పాడండి పాట పాడండి పాట మంచి పాట ఏ పాట అయినా పర్వాలేదు లేదు మీషన్ అయినా పర్వాలేదు ఒక్క నిమిషంలో పడతాను మంచి గాయకులు కదా అందుకోసం అని మంచి గాయకులు కాదు కానీ నేను పాట నేను పాట పాటలు పాడాలన్న అభిరుచిని అట్లాగే పదిలంగా కాపాడుకుంటున్నావాడిని అంతే మంచి గాయకుడిని కాలేకపోయిన మంచి గాయకుడు ఎవరంటే నేర్చుకొని పాడేవాడు నేర్చుకోవాలి పాట కూడా ఒక కళ పాట పాడడం కాదు అనేది కూడా ఒక కళ సిస్టమేటిక్గా నేర్చుకోవాలి అది కూడా అభిరుచిని కాపాడుకోవడం వేరు మనం దాన్ని సిస్టమేటిక్గా నేర్చుకోవడం వేరు సిస్టమేటిక్గా నేర్చుకుంటేనే మనం దాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తాం నేను అభిరుచి పాటగాడిని మాత్రమే నేను శిక్షితుడైన పాట ట్రైన్ సింగర్ని కాదు నేను సరే ఓకే నేను నేనే రాసిన పాట ఒకటి పాడతాను కెంపాయనే ఎల్లలు కెంపాయని కెంపాయేనే ఎల్లలు కెంపాయని పగటాల టాల పడి కంటి పగాడాల పాటల్ల పగ టాల పడి కంటి పగడా పాటల ఓ రో ఏరు మురిసి ం పాయనే ఎల్లలు కెంపాయనే కెంపాయనే ఎల్లలు కెంపాయనే బాలింత బుగ్గానీ రెండా గోరింట బాలింత బుగ్ gana nee rendagorinta selaka selamalanni kempayane selaka selamalanni kempayane kempayane yellalu kempayane kempayane yellalu kempayane గోధూ వేళల్లా గోవులా దారుల్లా గోధూ వేళల్లా గోవులా దారుల్లా నీడాీ తోడై నీడాీ తోడైంపని కింపాయనే పయనే కింపాయనే కెం పాయనే కెంపాయే ఎల్లలు జూసి పాయనే మా పటేల ుల్లాటాజూసి పైరు పాపిటన్నికం పాయనే పైరు పాపిటన్నికం పాయే కెం పాయనే ఎల్లూ కం పాయే కెం పాయే ఎల్లూకం పయనే తలావచి రెక్క ముడిసే గురునులు కంకి సీకట్యాల తలా వణుచి రెక్క ముడిసే గురునులు కంకి సో పో సూరి డల్లే పాయనే చాలా బాగుంది అనంత చాలా బాగుంది మంచి పాట పాడారు ఇలా మీతో మాట్లాడడం మీ పాటని కూడా వినడం వినే అవకాశం నాకు ఈ రోజే కలిగింది ఎంతకాల పరిచయంలో తొలిసారిగా మీరు డైరెక్ట్ పాట పాడుతూ ఉంటే వినడం ఇప్పుడే నేను అవునా వార్తలు వినలేదు అంటే మిస్ అయినట్టున్నాను లేకపోతే గుర్తులేనట్టుంది నాకు మీతో మీతో మాట్లాడడం చాలా బాగా ఉంది నాకు పిల్లలతో మాట్లాడడం చదువు గురించి మాట్లాడడం చదువులో నా అభిప్రాయాలు పంచుకోవడం పిల్లలు నేర్చుకునే దాని గురించి వాళ్ళలో సృజనాత్మత గురించి క్రియేటివిటీ గురించి కూడా మాట్లాడడం క్రియేటివిటీలో మన స్కూల్ విద్యా విధానం ఎట్లా ఉండాలి ఎట్లా ఉంటే బాగుంటుంది పిల్లల్ని మనం ఎట్లా క్రియేటివ్గా ఉంచుతాం రేపటి కోసం క్రియేటివ్గా కాంపిటెంట్గా సామర్థ్యాలతోటి ఉంచుతాం అనేటువంటి విషయాలు మీతో పంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన మీ రేడియోకు నా కృతజ్ఞతలు ధన్యవాదాలు అనంత చింతలపల్లి ఇలా స్కూల్ రేడియో శ్రోతలతో మీ అభిప్రాయాలు విద్యా బోధన పిల్లల్లో సృజనాత్మకతని ఎలా పెంచి పోషించాలి తర్వాత వాళ్ళల్లో ఇంగ్లీష్ పట్ల భయాన్ని ఎలా పోగొట్టాలి దాంతో పాటుగా విద్యా విధానంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి బోధనా పద్ధతులు ఎలా ఉండాలి విద్య అనేది ఆడుతూ పాడుతూ హాయిగా నేర్చుకునేది కావాలి గానీ బరువు బాధ్యతలు ఏదో ఒక బాధ పెట్టే దానిలాగా విద్య ఉండకూడదు అని మీ అభిప్రాయాలు పంచుకున్నారు చాలా బాగా ఉంది మీతో చర్చా కార్యక్రమం చర్చిలో పార్టిసిపేట్ చేసినందుకు మీ అనుభవాలు జీవితం నుంచి మీరు నేర్చుకున్న విషయాలు ఏవైతే మీరు షేర్ చేసుకున్నారో డెఫినెట్ గా ఇవి పిల్లలకు కూడా యూత్ కి అంతే ఉపయోగపడతాయని చెప్పి స్కూల్ రేడియో తరఫున ప్లస్ నేను కూడా వ్యక్తిగతంగా చాలా నమ్ముతా ఉన్నాను మరోమారు మీకు ధన్యవాదాలు ఇలా స్కూల్ రేడియో వేదికగా మనం కలుసుకొని మీ అనుభవాలు పంచుకున్నందుకు యూ వెరీ మచ్